ప్రార్థంతో పరిస్థితుల బాగు తండ్రి మీకు వదనాలనైనా కృప మైడా ఏసయ్య మీకు సోతాలనైనా ఈ ఉదయం నుంచి ఇంత కాచి కాపాడినది మీకు ఎంతో వందనాలు ప్రభావ నేను మీరు అనేక పర్యాలు మాట్లాడనారు ప్రభా ఈ సంవత్సరపు ముగింపులో బహు భయంకరమైన కాలం వస్తుందని అన్నట్లు ప్రభావి నెరవేరింది ప్రభా దీనికి మీరే సాక్షులు ప్రభా మీరు మాతో పాటు ఉన్నారు మీ కృపలో మేము ఇదే సాక్ష్యం అయినా లోకంలోని పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి ప్రభా యుద్ధాలు సమాచారాలు వింటున్నాము జనం మీదకి జనము ఓ ప్రభా లేస్తా ఉన్నారు తండ్రి కనికం చూపించమని ప్రార్థిస్తున్నాం ఐక మరణ కాండ ఆరంభం అయిపోయిందని మీరు అతను హెచ్చరించినారు ప్రభా మీరు అవకాశాలు ఇచ్చినా గానీ మతపరమైన జీవితం మార్పు చెందలేదు ప్రభా కాబట్టి మీ యొక్క ఉగ్రత పాత్ర ఈ యొక్క దే లోకం మీదకి మీరు కుమరించిన మేము నమ్ముతున్నాం నేను కనికరించి మరోసారి అవకాశం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప జనం నేరు మీ జంతువుని నడిపించడానికి మేము ప్రయాసపడతాం ప్రభా అవును ప్రవ్వా ఎవరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదు కాబట్టినైనా మీరు మాకు ఇవన్నీ ముందుగానే చూపించినారు ప్రవ్వా వీటన్నిటిని మేము అనేకలకు చూపిస్తున్నాం ప్రవ్వా మరి విశేషంగా చూపించాలా ప్రవ్వా అది మానక ముందు పోలాగిన సహాయపడి మరొక అవకాశం ప్రార్థిస్తున్నాం రూపాలు సార్ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సన్న ప్రభావ్వా ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తుండగా మీ తూతల కాపుతల దయచేయండి ఓ ప్రవర్తన మరి వాక్యాన్ని ధ్యానించేలాగానే సహాయపడండి దాన్ని గ్రహించి మా జీవితంలో భద్రపరచుకోవడంలాగా నడిపించమని దాన్ని అనుభవపూర్వంగా ప్రకటించలాగానే సహాయపడమని యేసు క్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రిని ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలోని విషయాలను మనం ధ్యానిస్తా ఉన్నాము ముఖ్యంగా తొమ్మిదవ అధ్యాయము పదకొండవ శ్రం తొమ్మిదవ అధ్యాయం ఐదవ బూరకు సంబంధించిన విషయం అని మనం జ్ఞాపకం తీసుకున్నాం ఐదవ బూర తేళ్లకు సాదృశ్యం తేళ్ల పని తేళ్లకు అనుగ్రహించబడ్డ పనిని అవి కొనసాగించుకోవడం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినాడు అది అమలు పరచబడింది ప్రపంచాత్మకంగా మనం చూస్తున్నాం మనకు తెలిసి వాక్యాలు ఎప్పుడో స్టార్ట్ అయిపోయినాయి కానీ చాలామంది ఏమనుకుంటున్నారు అంటే భవిష్యత్తులు ఎప్పుడో జరగబోతున్నాయి అని ఈ లోకం మీదకి ఉపతరం రావడము తెగులు రావడం ఎప్పుడో చూసినాం మనం కానీ మతపరమైన జీవితం ఏమంటుంది అంటే భవిష్యత్తులో ఎప్పుడో రాబోతుంది అనుకుంటున్నారు అదే వాళ్ళు చేసిన మిస్టేక్ యశ్ ప్రభువు పుట్టే టైంలో కూడా అదే జరిగింది ఇంకా పుట్టలేదు అనుకున్నారు వాళ్ళు ఆయన పుట్టిండు ఆయన పని కొనసాగించుకున్నాడు ఆయన పాపం పాపం నిమిత్తమై అనేకుల కొరకు ఒకేసారి మరణించిండు అనేకుల కొరకు ఆయన తిరిగి రానై ఉన్నాడు అవి నెరవేరే టైంకి ఇస్రాయల్ ప్రజలు కూడా అది గ్రహించలేదు ఆయన తిరిగి వచ్చే టైంకి క్రైస్తలు కూడా ఆయన గ్రహించలేరేమో అన్న అనుమానము మన ప్రభుకే కలుగుతుంది మనుషుకు మరి తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసాన్ని కనుగొనారు అది మనందరికి బహు ఛాలెంజింగ్ వాక్యం ఎందుకంటే అది నువ్వు ఛాలెంజ్ లాగా తీసుకోవాలా ప్రవ్వా నేనే కాదు ప్రవ్వా అనేక మందిని నడిపిస్తాను ప్రవ్వా అనే ఛాలెంజ్ నువ్వు తీసుకోవాలా ఆయన ప్రశ్న ఆయనకు వచ్చిన మనం తొలగించాలా అది మన ప్రయాసం అన్నట్టు కాబట్టి ప్రకటన గ్రంథం తొమ్మిదంతా సైతానికి దేవుడు ఏ రీతిగా పాత ఆ లోకపు తాలపు చెవి ననుగ్రహించిండు ఈ విషయం మనం గ్రహించినప్పుడు ఎంతమందికి ఈ యొక్క వాక్యం జ్ఞాపకం చెప్పండి మన ప్రభు పేత్తూరుతో మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి పేతూరుతో ఏమని మాట్లాడుతున్నాడు పండుకోని చెప్పిన పోటీ సీమాను పేతూరుతో దేవుడు ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు సీమోని బెదురుతనే కాకుండా ఇంకా ఎవరితో మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి మతయసు వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం ఎవరన్నా చదవచ్చు దాన్ని మతయసు వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం పరలోక రాజ్యం యొక్క తాలాపు చేతులు నీకు చూడండి ఎవరు ఎవరు కనుక్కున్నాడు పరలోక రాజ్యం యొక్క తాలాపు చేతులు చెవులు నీకు తాలపు చెవులు ఒక విషయం మీరు ఎప్పుడైనా చదువుతూ గ్రహించండి తాలపు చెవి అనలేదు తాలపు చెవులు అన్నాడు అంటే ఇంగ్లీష్ లో కాబట్టి ఒక్క కీ కాదు అన్న విషయం మీరు అర్థం చేసుకున్నారా ఎందుకంటే ఒక కీ అయితే ఒక ఒక స్థితిలో ఒక సేవా విధానంలోనే నీకు నడిపింపు ఉంటది నీకు ఒక కీ దొరికితే ీస్ అన్నాడు దేవుడు అంటే ఎన్నో తాళాలు ఇస్తాడు మీకు ఎన్నో విషయాల పట్ల పరలోకానికి సంబంధించిన ఈ ఎన్నెన్నో విషయాల పట్ల మీకు తాళాలు అనుగ్రహిస్తాడు అవన్నీ తాళాలు ఒకదాని ఒకటి నువ్వు తెరుచుకుంటా పోతడే నువ్వు సంపూర్ణంగా ఆయన గ్రహించగలవు అవి మనకి చేసినవాడు నమ్మదగిన కాబట్టి నీ బాధ్యత ఏంటంటే అవి తాళాలు తీసుకోవాలా ప్రభా నేను తీసుకుంటున్నా తాలాపు గుత్తి అందులో ఎన్ని తాళాపు చెవిలున్నాయో తెలియవు మనకి కానీ కీస్ అనేది అన్నాడైనా రకరకాల తాలపు చెవులు అన్నాడు కాబట్టి అవన్నీ నువ్వు తీసుకోవాలా ఐ విల్ గివ్ యు ద కీస్ ఆఫ్ ద కింగ్డమ్ అన్నాడు కాబట్టి పర్లకపు రాజ్యపు తాలపు చెవులన్నీ నీకు ఇచ్చిండు నువ్వు ఎన్ని గురు గ్రహించగలవు నేను మటుకు ఇది ఎన్ని సంవత్సరాల నుంచే ప్రయాసపడుతున్నాను అనుగ్రహించబడ్డ తాళాలు ఏవి అనేది ఒక్కొక్క దశలో ఒక్కొక్క సేవా విధానంలో నడిపించిండ్రు దేవుడు నేను అది గమనించిన స్టార్టింగ్ లో అనిలకు సువార్త చాలా మంది అనిలు రక్షణకు వచ్చారు బాప్తిజమాలు పొందుకున్నారు ఎంతో మంది తను పాపాలు ఇచ్చిన నేను స్టార్టింగ్ మాట అంటే దగ్గర దగ్గర థర్టీ ఇయర్స్ స్టోరీ చెప్తున్నా నేను మీకు దాని తర్వాత యాజక ధర్మం దాని తర్వాత సంఘ సేవ పరిచర్య ముఖ్యంగా అంటే కార్పెట్లు వేయడము చెప్పుల స్టాండ్లు చూడడము అటువంటి సేవ ఒక్కొక్క ఒక్కొక్క దశలో ఒక్కొక్క కీ ఇచ్చిండు దాని తర్వాత ఏమంటాం స్వస్థత సేవ విధానము దాని తర్వాత అద్భుతాల విధానం దాని తర్వాత మనిషికి ఉపశమనం కల్పించేలాగిన క్షేమం కలిగించేలాగిన ప్రతి ఒక్కరికి క్షేమం కల్పించేలాగిన సేవా విధానం అన్నది ఎటువంటి వాడు ఎటువంటి సమస్య వచ్చినా వాడి సమస్యను పరిష్కరించి వాడు నడిపించే తాళం అట్లా రకరకాల తాళాలు దేవుడు ఇప్పుడు చివరిగా నాకు ప్రవచనాత్మకమైన తాళం అనుగ్రహించండి చెవి ఆ ప్రతి ప్రవచనాన్ని నేను అర్థం చేసుకునేలాగా నాకు తాళపు చెవి ఇచ్చేయండి కాబట్టి నేను నాకు తాళం ఉంది కదని ధీమాగా ఉండలేను నేను దాన్ని తీయడానికి ప్రయత్నిస్తున్నా ఆ డోర్ తీయడానికి ప్రయత్నిస్తున్నా ఎన్ని డోర్స్ ఉంటాయి ఊహించుకోండి పర్లోక రజనికి సంబంధించిన తాళాలంటే పర్లోక రజన్కి ఎన్నో డోర్స్ ఉన్నాయన్న విషయాన్ని అక్కడ మాట్లాడుతున్నాడు మనం చూస్తుంటాము మీరు వాక్యలు ధ్యానించినప్పుడు స్టెఫెన్ విషయంలో కానీ ఎహెచ్కేల్ విషయంలో కానీ ఆ పర్లోకపు తాల్ తలుపు ద్వారములు తెరబడుట అని అంటే ఎవరో తీర్చినట్టే కదా తాళం ఎవరు తీర్చుకుంటున్నారో ఊహించుకోండి స్టెఫెన్ టైంలో కూడా అంతే స్టెఫెన్ పాయన చూస్తున్నట్టు తలపు తెరవబడింది అక్కడ పర్లోకపు ద్వారం తెరవబడింది అదే రీతిగా ఏచికల్ గంధంలో చూస్తాం పర్లోకపు ద్వారా తెరబడడం ధాన్యాలు చూస్తున్నట్టు పర్లోక ద్వారం తిరగడం యోహాను భక్తుడు చూస్తున్నాడు ప్రకటన గంధంలో పర్లోకపు ద్వారాలు తెరవడం మరి ఎవరు తెరిచారు వాటి త్వాలలు ప్రకృతి సహజంగా అర్థం చేసుకుని ప్రయత్నిస్తున్నాం కానీ ఇవి ఆత్మీయంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఈ తాళపు చెవి నిజంగా చాలం చెవి కాదు ఇది ఏదో ప్రకృతి సహాయం కనిపించే డోర్ తిరగడం కాదు ఇవన్నీ ఆత్మీయంగా చెప్పబడ్డ ద్వారాలు కబటి కాబట్టివన్నీ తెలుసుకోవడానికి నీకు అవకాశం ఇచ్చినట్టు కేవలం పేతురికే కాదు పేతూరు కూడా ఇచ్చాను చూడండి ఒకసారి పేతురుకి ఇచ్చిన తాళాల గురించి మనం ధ్యానిస్తాం ఎక్కడ ధ్యానిస్తాం వరం చెప్పాలరా చూడండి ఒకసారి మార్త పద్దెనిమిది అవుద్దేమో పద్దెనిమిది పద్దెనిమిది అనుకుంటాను పద్దెనిమిది పద్దెనిమిది చదువు బ్రదర్ భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోక ముందు బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుదురు అవి పరలోక ముందు విప్పబడును అని మీతో నిత్యముగా చెప్పున్నాను పదహారదహార వచనము చూడు పదహార వచనము పదహార వచనం పదహారము పదిహేడు పదహారా పదహారో అధ్యాయము పదిహేడవ వచనం అందుకు యేసు పర్యోనా నీవు ధన్యుడు పరలోక మందు నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని రక్తం నరులు రక్త మాంసం నీకు బయలుపరచలేదు దానికి ముందు ఏమంటుందంటే సీమోను ఎవరు అంటే సన్ ఆఫ్ యోనాన్ ఇంగ్లీష్ లో ఎవరు అంటే సన్ ఆఫ్ యోనాన్ కాబట్టి మనకు తెలుసు పాత నిబంధన కాలంలో కూడా యోనా ఉన్నాడు యోనాకు సంబంధించిన విషయాలు మనకు తెలుసు అయితే ఇక్కడ సన్ ఆఫ్ యోనా అంటే ఏంటంటే యోనాను గురించిన సూచన అంటే ఏంది యేసు మరి నుంచి సమాధి చేయబడి తెలియలేయడం అదే యోనాను గురించిన సూచన కాబట్టి యోనా యేసు నీడ వంటి వాడు నిజ స్వరూపము యేసు కాబట్టి సన్ ఆఫ్ యోనా అంటే ప్రకృతి సహజంగా కూడా ఇతను తండ్రి పేరు యోనా ఆత్మీయంగా కూడా చూస్తే యేసు ప్రభు కనినవాడియన సీమోన్ పేతుడు అందుకు ఈయన ఆశరింపబడ్డవాడు ఇది రక్త మాంసములు ఇవన్నీ విషయాలు నీకు బయలుపరచబడలేదు సీమోను అంటున్నాడు ఎవరు బయలుపరచ్రు పరలోక ముందు నా తండ్రినే నీకు ఇవి బయలుపరచండి అంటున్నాడు దాని తర్వాత పద్దెనిమిది అవసరం నీవు పేతురు పేతురు అను ఒక రాయి అని అర్థము ఈ పండ మీద నా సంఘమును కట్టుదును కాబట్టి చూడండి పేతురు అంటే రాయి ఈ బండ మీద నా సంగంను కట్టుదును అంటున్నాడు కాబట్టి చెప్పండి నిజంగా పేతురు అనే బండ మీద కట్టిండ కాబట్టి ఇది పర్లోకూ పర్లోకానికి సంబంధించిన వాక్యాలు కాబట్టి పేతురు అన్న బండ మీద కట్టిండి అంటే దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం నిజంగా పేతురు అనే బండ కాదు కదా అది అవి ఆత్మీయంగా చెప్పబడ్డ విషయాలు కాబట్టి ఆ మత్స్వార్థ పదహారో దిన మనం ఏం చూస్తున్నాం పేతురుతో మాట్లాడుతున్నాడు మన ప్రభుత్వ పేతురు అన్న బండీద ఈ యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని కడతాడు అంటున్నాడు పాతాల లోక ద్వారములు దాని ఎదుట నిల్వ నేరవని నేను నీతో చెప్పు పాతలకపు ద్వారములు గేట్స్ ఆఫ్ హెల్ షెల్ నాట్ ప్రివైల్ అయితే పేతురు అన్న పదం అర్థమైతేనే కాని ఇప్పుడు ఈ రోజు చూస్తే మనం ఇప్పుడు మతపరమైన క్రైస్తవ సంఘాలన్నీ కొలాబ్స్ అయినట్లు మనం చూసినాం అవి కొలాబ్స్ అవుతానే ఉన్నాయి తరతరాలు కానీ ఈరోజు ప్రపంచాత్మకంగా కొలాబ్స్ అయ్యే టైంకున్నాయి ఆల్రెడీ కొలాబ్స్ అయినాయి బయటికి ఏదో కనిపిస్తున్నాయి నువ్వు నువ్వు మృతుడవే అంటాడు నువ్వు బ్రతుకున్నావే అనుకుంటున్నావు కానీ నువ్వు మృతుడవే అంటున్నాడు ఏది ప్రటంల సంఘాల గురించి మాట్లాడేటప్పుడు కాబట్టి పదహారవ అధ్యాయము పదిహేడవ వర్షాలు ఏమంటున్నాంటే సిమోను అంటే జేమ్ షాన్ నంబర్స్లో హియరింగ్ అని ఉంది అంటే సిమోను అంటే స్వరము వినేవాడు అని కూడా అర్థం సీమోనన్నా సిమియోనన్నా ఒకటే అన్న అన్న విషయం అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు జేమ్ షాన్ నంబర్స్లో ఏముందంటే సిమోన్ అన్న ఒకటే ఉంది అయితే సిమోన్ అంటే హియరింగ్ అనుంది ఉంది సిమియోన్ అంటే టు హియర్ ఇంటెలిజెంట్లీ అంటే జాగ్రత్తగా తెలివిగా ఆలోచిస్తూ వినేవాడు అని అర్థం దాని తర్వాత బహువిధేయత చూపిస్తూ జాగ్రత్తగా గ్రహించేవాడు వివేచించేవాడు బహుచవులు గలవాడు విధేయత చూపిస్తూ విన్న దాన్ని గ్రహించిన దాన్ని ప్రకటించేవాడు ఎన్ని పదాలునే ఉన్నాయి సిమోనంకైన పదానికి మీనింగ్ మనం చూస్తాం ఈ రోజులలో చాలా మందికి ఉంటే ఈ పేరు కాని ఆ ఒక్క గుణగణం కూడా ఉండదు ఇవి చెప్పే విధానాలు వాక్యం వినటం ఆశ ఆశ ఉండదు విధేయత చూపించడం ఆశ ఉండదు దాన్ని ప్రకటించడం ప్రొక్లెయిమ్ అని ఉంది ఇంగ్లీష్లో ఇక్కడ హెచ్ ఎయిట్ జీరో అంటే ప్రకటించడం సువార్త ప్రకటించడం దాని తర్వాత అనేకులకు చెప్పడం దాని తర్వాత దాన్ని బహుగా అర్థం చేసుకోవడం అంటే ఆసక్తి చూపించడం కాబట్టి చర్చ్ అనేది ఎట్లా ఉంటది ఆ బండ ఎట్లా ఉంటుంది అంటే బహు జాగ్రత్తగా తెలివిగా వినడము తెలివి కలిగి వినడము టు హియర్ ఇంటెలిజెంట్లీ అని ఉంది బహు జాగ్రత్తగా ఆసక్తి చూపించడము విధేయత చూపించడము ఆయన స్వరం వినడానికి దేవుని వాక్యాన్ని వినడానికి దాని తర్వాత వివేచించడం టు డిజర్న్ అని డిజర్న్ అంటే వివేచించడం దాని తర్వాత గ్రహించి మేక ప్రొక్లెమేషన్ అంటే ప్రకటించడం సువార్తని వెదజల్లడం దాని తర్వాత చివరికి సాక్షిగా జీవించడం అంత బాగుంది లాస్ట్ పదము విట్నెస్ అని విట్నెస్ అంటే సాక్షిగా జీవించడం కాబట్టి సిహుకి అటువంటి పేరు ఎందుకు పెట్టినప్పుడు కూడా అర్థమవుతుంది సీమోననే బండ కాదు కదా సీమోనుకున్న ఆత్మీయ అవగాహన ఆత్మీయమైన జ్ఞానము ఆ పదానికి ఉన్న ఆత్మీయమైన అర్థాన్ని దేవుడు చూపించడం కొరకు అంటే సంఘము అట్లా ఉంటుంది ఆయనకి సాక్షిగా ఉంటుంది అన్న విషయం కానీ ఈరోజు మనకు అట్లా కనిపిస్తలేదు అది మరి అటువంటి సంఘం ఉంటేనే కానీ ఆయన చెప్తుండేమని పరలోకపు పాతల లోకపు చెప్పని పాతల లోకపు ద్వారో పాతల లోకపు ద్వారం ద్వారములు ఒకటిగా దానికి కూడా ఎన్నో గేట్స్ ఉన్నాయి ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అండ్ ద గేట్స్ అని ఒక గేట్ గా దానికి ఉంది అన్ని గేట్స్ కి తాళాలు ఉన్నాయి అయితే మనం చూసినాము తొమ్మిదవ అధ్యాయంలో సైతానికి దేవుడు తాళం ఇచ్చిండు పాతల్లో గేట్ని తెలవడానికి దానికి ఎన్నో ఉన్నాయి గేట్స్ ఒక్కొక్క గేట్ల నుంచి ఒక్కొక్కటి వస్తామంటాయి తెరుచుకొని కానీ చివరికి గేట్ ఇది మెయిన్ గేట్ ఆ గేట్ నుంచి ఇది లాస్ట్ అన్నట్టు ఇంకా ఎన్నో రకాల గేట్స్ ఉన్నాయి అదే రీతిగా ఇందాక చూసినాం మనము ఎన్నో ద్వారాలు ఉన్నాయి అందుకే తాళాలు తాలకు చెవిలు ఇచ్చేడు ఒక తాలకు చెవి కాదు ఎన్నో తాలకు చెవిలు ఇచ్చేడు మళ్ళీ అవన్నీ తెరుచుకోవాలా ఎప్పుడు తెరుచుకుంటాం అసలు తాళాలు నీ చేతిలో ఉన్నాయా ఆయన ఆల్రెడీ ఇచ్చేసినా అంటున్నాడు కదా ఇందాక చూసినట్లు మనం ఆయన అవన్నీ నీకు ఇచ్చేసిండు తాళాలు నీ చేతిలో ఏ తాళం ఉందో నీకు ఎట్లా చెప్పండి వాడి మటుకు వాడు వాడి తలాలు తెరుచుకుంటున్నాడు మరి వానికి ఎదురుంగా నువ్వు ఉంటే నిన్ను చూస్తే వాడు గడగడలాడతాడంట పాత లోకపు ద్వారాలు గజగజ వణుకుతాయనుంది అది నిలబడలేదంట చర్చి వస్తుందంటే ఆ నరకము ఎదురు దాన్ని ఎదురు పడలేదంట అంత భయపడిపోతుంది అది నరకం మరి అటువంటి శక్తిని ఎందుకు కోల్పోయింది ఈరోజు చర్చ్ అపోస్తల కాలంలో గజగజ వనికాడి దురాత్మ మనుషులు వస్తుంటే గజగజ వనికి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మనుషులని మరి అటువంటి అపోస్తల కాలంలో ఉన్న ఆ యొక్క చర్చి ఈరోజు ఎందుకు లేదు చెప్పండి అదే పదాన్ని మీరు ఉల్టాదీస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నట్టు పేతురు అన్న బండ అన్న పదంకి మీరు ఆ ఉదాహరణకి అది వింటలేదు విధేత చూపిస్తలేదు గ్రహిస్తలేదు సాక్షిగా ఉంటలేదు ఏదో ముసలమ్మ వచ్చేట్లు ఏదో మాటలు కానీ ఆయనకి సాక్షిగా లేని స్థితిలో ఉంది అట్లా అది ను వెచ్చగలేదు చల్లగలేదు నులివెచ్చగా ఉంది అంటే సగం సత్యం సగం అబద్ధం సగం సగం సర్పంల సాహవాసం సగం తేల సాహవాసం ఉంది అందుకు పదకొండవ వచనంలో దేవుడు ఏం చెప్తేనో చూడండి పదకొండవ వచ్చిన ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో గ్రీక్ భాష హిబ్రి భాష గురించి మాట్లాడుతుండే అక్కడ తొమ్మిదవ పదకొండవ వచనంలో ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం చదువు తొమ్మిది పాతాలపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు చూడండి పాతల లో పాతల లోకపు ద్వారాలు మీద నీకు అధికారం ఇచ్చాడు అవి నీ ఎదుట పారిపోవాల్సింది ఇప్పుడు ఆ పాతల లోకపు లోకం మీదికి దేవుడు దానికి అధికారం ఇస్తున్నాడు చూడండి ఇప్పుడు చదువు ఆ రాజు ఎవరవు హెబ్రీ భాషలో వానికి అబదోన్ పేరు ఆ కొలిమిలో నుంచి వచ్చిన ఆ యొక్క మిడతల దండు మీద రాజు వాడు వాటికి రాజు ఉన్నాడు దాని ఇంగ్లీష్ లో ఏముందంటే అండ్ దే హ్యాడ్ అ కింగ్ ఓవర్ దెన్ విచ్ ఈస్ ది ఏంజిల్ ఆఫ్ ద బాటమ్ లెస్పిట్ కాబట్టి ఆ యొక్క కొలిమిలో నుంచి వస్తున్న వాటికి వీడు ఒక దూతలాగున్నాడట విచ్ ఈస్ అన్ ఏంజిల్ అని ఉంది విచ్ ఈస్ ది ఏంజిల్ అని ఉంది అండ్ కింగ్ ఓవర్ దెమ్ వాటి మీద రాజులాగా ఉన్నాడు అంట ఇంగ్లీష్లో చూస్తే అయితే ఇవి చెప్తున్నాడు అంటే ఒక సూచన మనకి ఇస్తున్నాడు హెబ్రి భాషలో మనకు ఒక పేరుంది గ్రీకు భాషలో కూడా ఒక పేరు ఉంది అని అది పోనవరం మనం చూసినాము హెబ్రి భాషలో అబ్దోన్ గ్రీకు భాషలో అపోలియన్ కాబట్టి అబ్దోన్ అన్నా నాశనము జయు దూత అని చెప్పబడింది కానీ ప్రభు మనకు చూపించింది ఏంటంటే నంబర్స్ చూసాను నేను ఒకసారి ప్రటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మన ఓల్డ్ రికార్డింగ్స్ లో చాలా డీటెయిల్ గా నేను చూపించిన గతంలో ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ రికార్డింగ్ ఉంది ఈ అప్డోన్ అప్లి సంబంధించిన విషయాలలో పదకొండవ వర్షంలో అది మనం చూస్తున్నాం ఇప్పుడు అబ్ధోన్ అంటే గ్రీక్ పదం హెబ్రి ప భాషలో అబ్దోన్ గ్రీక్ భాషలో అపోలియన్ అబ్దోన్ అంటే జీ త్రీ హెచ్ఇలెవెన్ రెండు భాషలు కదా హెబ్రి భాషలో హెచ్ ఇలెవెన్ న్యూ టెస్ట్ కొత్త నిబంధనకు మనకి హెచ్ దొరకదు అది జీ ఉంటుంది జీ త్రీలో కానీ హెచ్ ఇలెవన్లో కానీ చూడాల్సి వస్తుంది కాబట్టి G3 जी थ्री लिस्ट्राइंग एंजल अशनमे दूता हेचन H6 फ्रम हेचे हेचन हेच् सिक्सल मन अब्राक्टी कांक्रीटली हेडस् दिन तरह डिस्ट्रक्ष अंत नाशन पेरीशिंग अंत नशुटी వీడి ఆధ్వర్యంలో అంతా నశించిపోయే వాళ్ళే ఉంటారు అన్న విషయాన్ని మాట్లాడుతుంది ఆ వాక్యం దాని తర్వాత హెచ్ లో ఏముందంటే ఎప్పటి రూ ప్రాపర్లీ టు వాండర్ అవే ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలా వాండర్ అవే అంటే మనం దీన్ని ఎక్కడ చూసినామంటే టు వాండర్ అవే దట్ ఈస్ లూజ్ వన్ సెల్ఫ్ అని టు వాండర్ అవే అంటే అటు ఇటు తిరుగులా అటుట మనకు తెలుసు యోగు గ్రంథాలు చూస్తాం ఎక్కడి నుంచి వస్తున్నాం అంటే భూమి చుట్టూ అటు ఇటు తిరిగి కాబట్టి టు వాండర్ అవే అంటే అటు తిరగడం దాని తర్వాత లూజ్ అంటే స్థిరత్వం లేనివాడు అన్నట్టు లూజ్ ఎక్కడ పోలనో తెలియనివాడు అని అర్థం బై ఇంప్లికేషన్ టు పెరిష్ నశించిపోవడం తర్వాత టు నాట్ ఎస్కేప్ ఫెయిల్ ఫెయిల్ కావడం లూస్ పెరిష్ చాలా పదాలు ఉన్నాయి ఇక్కడ ఇంకా అటర్లీ డిస్ట్రాయ్ అటర్లీ బీ వాయిడ్ ఆఫ్ హ్యావ్ నో వే టు ఫ్లీ ఇంకెక్కడ కూడా పోవడానికి అవకాశం లేని స్థితిలో ఉన్నది అన్న విషయం పెడు కాబట్టి అబ్దోను అంటే ఇంకా తప్పించుకోలేరు వీడి ఆధీనంలో ఉన్న వాళ్ళు తప్పించుకోలేరు కంప్లీట్ డిస్ట్రక్షన్ చేసేవాడు వీడి ఆధీనంలో ఉన్న వాళ్ళంతా నశించిపోవాల్సిందే అన్న మాట అక్కడ మనం చూస్తాను అదే అపోలియా చూడండి అపోలియన్ అంటే ఏందో గ్రీక్ టంగ్ అపోలియన్ జీ సిక్స్ ట్వంటీ అపోలియన్ అంటే కూడా ఏ అని ఉంది సిక్స్ ట్వంటీ దట్ ఈస్ సేటన్ అని ఉంది క్లియర్గా కాబట్టి అపోలియన్ అంటే కూడా సేటనే కానీ హెబ్రి భాషలో నాశనము చేయు దూత అయితే జీ సిక్స్ ట్వంటీ టూ రూట్లకు పోతే ఆశ్చర్యంగా ఉంది ఏంటంటే ఫ్రమ్ జీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అండ్ ద బేస్ ఆఫ్ జి త్రీ సిక్స్ త్రీ నైన్ టు డెస్ట్రాయ్ ఫుల్లీ అంటే సమూల నాశనం చేసేవాడు ఇది ఆశ్చర్యంగా ఉంది హెబ్రి భాష నుంచి గ్రీకు భాషకు ఇష్టపడికి అంటే హెబ్రి భాష అంటే పాత నిబంధన కాలంలో ఉన్నది ఇది పాత నిబంధన కాలంలో ఉన్నాడు అక్కడ ఆశ అక్కడ ఆరంభించాడు నాశనం చేయడం మన టైంక్ వచ్చేటప్పటికీ జీ సిక్స్ ట్వంటీ టూ ఏమంటుందంటే సమ్మూల అపోలియన్ అంటే సమ్ముల నాశనం చేసేవాడు ఏ రీతిగా లిటరల్లీ ఆర్ ఫిగరేటివ్లీ అంటే ప్రకృతి సహజం కూడా సమ్ముల నాశనం ఆత్మీయంగా కూడా వాడు సమ్ముల నాశనం చేస్తాడంట కాబట్టి నూతన నిర్బంధన అర్థాలు బహులోతైనవి పాత నిబంధన కాలం కంటే పాత నిబంధన కాలంలో అన్ని ప్రకృతి సహజంగా చెప్పబడితే వారికి దృష్టాంతలు జరిగినాయి యుగాంత మందు మనకి బుద్ధికలంగా రాయబడ్డాయి ఇవి ఆత్మీయంగా జరుగుతున్నాయి అంతే కాబట్టి వీటిని ఆత్మలో వెతుక్కోడానికి ప్రయాస అది నీ సేవా విధానం కాబట్టి అబ్ధోన్ అంటే నాశనం చేయ దూత అపోలియన్ అంటే సముల నాష్టం చేసే దూత నాశనం చేయబడదు డెస్ట్రాయింగ్ ఇంగ్లీష్ల అబ్దోన్ అంటే ఏ డెస్ట్రాయింగ్ ఏంజిల్ అంటే నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు అని అర్థం కానీ అపోలియన్ అంటే కంప్లీట్ సమూల నాశనం చేసే చేసిన వాడు అని అంటే ఆల్రెడీ నాశనం చేసేసిండు అనుంది బహు దీర్ఘంగా ఆలోచించాల్సిన విషయమే ఎందుకంటే ఏషియా గ్రంథాల్లో కూడా మనం ఒక వాక్యాన్ని చూస్తున్నాం గతంలో ఇవి ఏ అయితే ఆ అగాధంలోని కొలిమిల నుంచి బయటకు వచ్చినాయి పొగ వంటి పొగ కాదు కానీ యష్రం తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ చూడండి ఎవరైనా యశా గ్రంథము తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదవ చూడండి ఈ రోజు అట్లా ఉంది భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది తర్వాత అది గచ్చ పొదలను రక్కేసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును రాజు పెట్టును రాజ రాజ రాజపెట్టును పొదలను రాజపెట్టున ఇంగ్లీష్ లో అక్కడేముంది అంటే బ్రయర్స్ అండ్ థాన్స్ అంటే ముళ్ళ తుపలు గచ్చపొదలు గచ్చపొదలు బలు రక్క రక్తులు గచ్చపొదలు బలు చెట్లు అంటే రెండు ముళ్ళే యాక్చువల్ గా రెండింటికి ముళ్ళు ఉంటాయి అనేది ఇక్కడ ఇంగ్లీష్ లో మటుకు బ్రయర్స్ అండ్ థాన్స్ అని ఉంది రెండిటికి ముళ్ళు ఉంటాయి బలు రక్కసి చెట్లు అంటే రక్కసి అంటే రక్కేటిది అంటే ముళ్ళు దానికి కాబట్టి ఇట్ షాల్ డివర్ ఈ అగ్ని ఏం చేస్తుంది విషయాన్ని చూపిస్తుంటు అది ఎట్లా బయటకు వస్తుంది చూడండి మనసారి కంటిన్యూ చేయండి ఆ వాక్యం భక్తిహీనత భక్తిహీనత అగ్ని వలె మండుచున్నది అది గచ్చ పొదలను బలు రక్షసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవును దాని తర్వాత అవి దట్టమైన పొగవలే చుట్టు కొను పైకి ఎగయను అది పాయింట్ అవి దట్టమైన పొగవలే పైకి లేస్తాయి అంటే అగాధ కొలిమి నుంచి పైకి వస్తున్నాయి ఏంది వస్తున్నాయి గచ్చపొదులు ముళ్ళ తుప్పలు అంతేనా బలు చెట్లు రక్సి ముళ్ళు బరు గచ్చపదులు బలు చెట్లు కాబట్టి దాంట్లో ఏది ఇప్పుడు మూడు గుంపులు మనం చూస్తున్నాం ఇక్కడ మొదటిది ఏమంటే బలురక్కసి మొదటిది గచ్చ దాని తర్వాత బలురక్కసి చెట్లు అంతేనా దాని తర్వాత అడవిలోని అడవి పొదలలో రాజు అడవి పొద మూడునే ఇక్కడ గచ్చ పొదలు చెట్లు అడవి పొద పొద కాబట్టి మొదటి ఏమో చర్పండి మూడవది అడవి పొద అన్ని కాల్చివేయబడతాయి అన్న మాట ఇక్కడ మాట్లాడుతుడు తర్వాత ఇవన్నీ ఎట్లా బయటకు వస్తున్నాయనే దట్టమైన పొగ వల్ల బయటకు వస్తున్నాయి అంటున్నాడు కాబట్టి వీడు అపోలియను లేక అబ్దోను అనేవాడు నాశనపుజ్ జి దూత అన్నాడు కాబట్టి ఒకసారి రెండు రెండవ తెస్లోకి పత్రిక గతంలో చూసినాం మనము రెండవ తెస్లోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడు నుంచి చూస్తాం వచనాలలో మూడవ వచనం మొదట భ్రషత్వం సంభవించి పాప పురుషుడు బయలుదేరి బయలు పడితేనే గాని ఆ దినము రాదు కాబట్టి ఇది చివ్వరి సూచన ఈ యుగము ముగించడానికి మన ప్రభు లోకం రావడానికి చివరి సూచన ఏంటంటే నాశన పాప పాత్రుడైన పాపపురుషుడు పురుషుడు కాబట్టి మొదట భ్రష్టత్వం సంభవించాల ఇప్పుడు స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ మనం చూస్తున్నాం భ్రష్టత్వం ప్రపంచాత్మకంగా ఎక్కడ కూడా న్యాయవీధులు లేవు ప్రతి కోర్టు సిస్టంలో లంచగొండితనమే కూని కోరుని కూడా తప్పిస్తుంది లా జడ్జులు ఏమంటే న్యాధిపతులు దాని తర్వాత లాయర్లు కొన్నిసార్లు నేను చెప్పిన వీళ్ళిద్దరు పరిలోకానికి అనర్హులు ఎందుకు అంటే వీళ్ళు అన్యాయాన్ని న్యాయంగా మార్చుకుంటారు న్యాయాన్ని అన్యాయంగా మార్చుకుంటారు దొంగని దొర చేస్తారు దొరని దొంగ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు నరకానికి పోతారు లాయర్స్ అట్లా క్రిస్టియన్స్ కూడా చాలా మంది ఉన్నారు కానీ బ్రతకడం చాలా కష్టం ఆ ఫీల్డ్లో ఆ రీతి చెప్పాలంటే ఏ ఫీల్డ్ అయినా బ్రతకడం చాలా కష్టమే కానీ ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నాడు ఆ విధానం ఏ ఫీల్డ్ అయినా మనం బ్రతకగలం లంచగొండితనం చేయకుండా మోసం చేయకుండా అన్యాయం చేయకుండా మనము జీవించగలం అది మనకు అనుగ్రహించబడ్డ విధానం కొంత కష్టమే అయినా కానీ మనం చేస్తూ ఉంటాం కాబట్టి మొదట ఇది అండ్ మొదట భ్రష్టత్వం సంభవించాలా భ్రష్టత్వం అంటే ఇంకా ధర్మ విరుద్ధం అన్నట్టు ఎక్కడ కూడా ధర్మం ఉండదు అన్నట్టు లోకంలో ఇప్పుడు మనం అది చూస్తున్నాం ఎక్కడ లేదు మొత్తం సర్వనాశనం అయిపోయింది ఏ కోర్ట్స్ అలా చూడడం పెద్ద పెద్ద కేసులు ఉదాహరణకి ఏదైనా పెద్ద ల్యాండ్స్ ఉన్నాయనుకోండి కొన్ని ఎకరాల ల్యాండ్స్ ప్రైమ్ ల్యాండ్స్ కోర్ట్ అలా ఉంటుంది దాని మీద ఉన్న మాఫియా గ్యాంగ్లు ఏం జడ్జిని హైజాక్ చేసేసుకుంటారు నీకింత కమిషన్ నీకింత ల్యాండ్ పీసిస్తాను మత్పక్షంగా నడిపించే న్యాయమై జడ్జిన చేస్తారు దాంట్లో ఎంతో మంది లాయర్లు ఇన్వాల్వ్ అవుతారు నిరపరాధులకి అన్యాయం చేసి ఈ రోజు న్యాయం భయంకరంగా కాలం భ్రష్టత్వం సంపూర్ణంగా ప్రకృతి సహజంగా భ్రష్టత్వం సంభవించాలా ఆత్మీయ దశలో భ్రష్టత్వం సంభవించాలా మతపరమైన జీవితంలో అంతా అబద్ధ అదే గ్రేట్ ఫాలో ఉంది ఇంగ్లీష్ లో ద ఫలింగ్ అవే అంటే ఫాలింగ్ అవే అంటే పైనుంచి కింది పడిపోవడం ఆకాశవాసులు కింద పడిపోవడం అది ఫాలింగ్ అవే ఈరోజు మతపరమైన జీవితం మొత్తం పడిపోయింది దాని ఎదుట పాతల లోకపు ద్వారాలు నిలబడలేవు కానీ ఈ రోజు పాత లోకపు ద్వారాలు దాని మీద కూర్చుని జబర్దస్తిగా క్లోజ్ చేసి పడేసినాయి చర్చలకి దళాలు పెద్ద పెద్ద చర్చలన్నీ క్లోజ్ అయిపోయినాయి ఈరోజు అయితే నాశన పాత్రుడుగు పాడు కానీ ఇంగ్లీష్లో అట్లేదు సన్ ఆఫ్ పెరిటీషన్ ఉంది నాశన కుమారుడు అని ఉంది ఇక్కడ తెలుగులో నాశన పాత్రుడుగు పాడు అనుంది పురుషుడనుంది కానీ ఇక్కడ మటుకు నాశన కుమారుడు ఇంగ్లీష్ లో పాప అని స్టార్ట్ అయ్యి నాశన నాశన కుమారుడు అని ఉంది ఇంగ్లీష్ లో సన్ ఆఫ్ పెరిడిషన్ అని ఉంది అంత డిఫరెన్స్ ఉంటుంది చూడండి యుహాన్ శువార్తలు కూడా మనం చూస్తాము ఈ యొక్క నాశన సంబంధించిన బోధ యుహాన్ సువార్త పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో ఎవరైనా చదవండి పదిహేడు పన్నెండు నేను వారి వద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడి నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనము నెరవేరినట్లు నాశన పాత్రుడు తప్ప వాళ్ళు మరి ఎవడును నశింపలేదు చూడండి ఆయన సంపూర్ణంగా నమ్ముకొని వెంబడించిన వారిని ఆయన కాపాడుతాడు చివరి వరకు కానీ ఒక్కడే నాశన పాత్రుడు ఇంగ్లీష్ లో మటుకు సన్ ఆఫ్ పెరిడిషన్ ఉంది తెలుగులో నాశన పాత్రుడు ఉంది పెరిడిషన్ అంటే నాశనము సన్ ఆఫ్ పెరిడిషన్ అంటే నాశన నాశనపు కుమారుడు అని అర్థం బయట పడాల్సిందే కదా నాశన కుమారుడు తప్పక నశించుకోక తప్పదు విషయాన్ని మాట్లాడుతు అతన్ని కాపాడలేడు దేవుడు అంటున్నాడు నాలుగో వర్షం చూడు కదా అదే చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి అది కాదు కాదు రెండవ తెశనం మనకు చూస్తుంది యాక్చువల్గా రెండవ తెశ్న రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినం రాసిన పాత్రడు పాప పురుషుడు గురించి మాట్లాడుతున్నాం భ్రష్టత్వం మొదట సంభవించినాక అక్కడ నుంచి చూస్తున్నాం నాలుగవ వచ్చినం ఏది దేవుడు ఏది అనుబడునో దానిక దాని అంతటికి అంతటిని ఎదిరించు అంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకునొచ్చు తాను దేవుడు నని తన్ను కనపరుచుకొన లో కూర్చునను గనుక ఏ విధముగా నైనాను ఎవరు మోసపరచకు ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియేట్ చే అది మిస్ట్రీ ఆఫ్ ఇనిక్విటీ అని ధర్మ విరోధమైన మర్మము అంటే సంపూర్ణంగా ధర్మము అంటే ధర్మశాస్త్రాన్ని పాటించకపోవడం దేవుని వాక్యాన్ని ఉల్లంఘించడం ప్రకృతి సహజంగా ఈ లోకంలో ఎటువంటి న్యాయం లేకపోవడం అది ఆల్రెడీ స్టార్ట్ అయ్యిందని చెప్తుడు ఇప్పటికే క్రియే చేయచ్చినవి కానీ కానీ ఇది అడ్డగించున్న వాడు మధ్య నుండి తీసివేయడం వరకే అడ్డగించబట్టి ఇంతవరకు ఎవరు దాన్ని అడ్డగించారు దుష్ట శక్తులని అంటే చర్చి అడ్డగించింది సంఘము తప్ప ఎవరు అడగించలేకపోయినారు పాత నిబంధన కళన చూసినాము లూసిఫర్ ని అడగించిన వాడు దూత తప్ప ఎవరు లేరు కృత నిబంధనకి వచ్చేటప్పుడు సంఘాన్ని దూత లాగా కాబట్టి దూత దేవుని యొక్క దూత లాగా ఉన్న ఈ యొక్క సంఘమే ఈ యొక్క దుష్ట శక్తులని అడ్డగించిన మన ఎవరు మోసపరిచిండ్రు భ్రష్టత్వం వీళ్ళకి ఎందుకు వెళ్ళిపోయింది మతపరమైన జీవితం మనకు తెలిసి ఇవన్నీ విధానాలు ఎందుకు వెళ్ళిపోయినాయో వాడు సునాయాసంగా హావాన్ని మోసగించినట్లు మతపరమైన జీవితాన్ని మోసగించిండి వాడు ఎనిమిదవ వర్షంలో వాడు ఏ రీతిగా నాశనం కాబోతున్నా జ్ఞాపకం చేస్తుండడు పౌల భక్తుడు ఎనిమిదవ వర్షంలో అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపడే బయలుపరచబడినను ప్రభు అయిన యేసు తన నోటి రూపిరి చేత వాని సంహరించి తన అగమున ప్రకాశము చేత నాశనం చేయను దేవుడు సంపూర్ణంగా వాణ్ణి నాశనం చేస్తాడు విషయాన్ని ఎనిమిదవ వచనం జ్ఞాపకం చేస్తుంది కానీ వరకు మటుకు వాడు వాణ్ణి పని చేయక తప్పదు వాడు ఎక్కడి నుంచి వచ్చిండ మనము తొమ్మిదో అధ్యాయంలో చూస్తున్నాం సైతాను అక్కడ నుంచి క్రింద పడవేయబడ్డాక భూమి మీద మరి అది మనం చూసినాము ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయంలో కాదు ఆ పన్నెండవ అధ్యాయంలో చూసినాం సైతానికి బుద్ధిగా కొద్దిగానే సమయం ఉందని కాబట్టి వాడు అక్కడి నుంచి పాతలలోకపు తాళం తీసుకొని వెళ్ళిండు దేవుడు ఇచ్చిండి వాడికి తాళం పో కిందికి దాన్ని డోర్ ఓపెన్ చేయండి అదే మనము ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయంలో మనం పోయిన వారం చూపిస్తాను చూపించిన దీన్ని అర్థం చేసుకుని ప్రయత్నించండి అని ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయ ఎనిమిదవ వచ్చాము చదువు ఈరోజు కొంచెం చూపిస్తా వచ్చే చూపిస్తా ఇంకొక రీచ్ ఇంకొక రోజు పదిహేడవ అధ్యాయాన్ని మనం ధీర్గా ధ్యానిస్తాం చూసిన ఆ మృగం ఉండేది నీవు చూచిన ఆ మృగము ఉండేను గాని ఇప్పుడు లేదు చూడండి ఒకప్పుడు ఉండే అది ఇప్పుడు లేదు ఇప్పుడు ఎక్కడ చూడండి అయితే అది అగాధ జలముల నుండి పైకి వచ్చుటకును నాశనమునుకుపోటుకును సిద్ధముగా ఉన్నది కాబట్టి ఇంగ్లీష్లో లేదు అగాధ జలం తెలుగులో ఇంగ్లీష్లో అగాధం అంటే లేక ఆ అగాధంలోని కొలిమిలో బంది ఇంగ్లీష్ కూడా అండ్ డిస్అండ్ అవుట్ ఆఫ్ ద బాటం లెస్ స్పిట్ అగాధం అంటే ఏంటంటే దానికి కింద భాగం లేదన్నట్టు అగాధం అంటే అట్లా పోతా ఉంటుంది అది కిందికి పోతానే ఉంటుంది ఎన్ని కిలోమీటర్లైనా పోతూనే ఉంటుంది దానికి బేస్ అంటూ ఉండదు అగాధం అటువంటి అగాధంలో నుంచి బాటం లెస్ స్పిట్ అంటే దానికి బాటం లేదన్నట్టు కాబట్టి అటువంటి అగాధంలో నుంచి అది బయటికి వచ్చింది ఆ మృగము ఆ దుష్ట శక్తి సైతాను అది నాశనానికి పోతుంది అయితే ఇవి ప్రకృతి సహజంగా చెప్పబడ్డ వాక్యాలు దాని తర్వాత ఆత్మీయంగా చెప్పబడ్డ వాక్యాలు ఒక రీతిగా చూస్తే మరోసారి చూస్తుంటాడు బ్రదర్ నీవు చూసిన ఆ మృగం ఉండేను గాని ఒకప్పుడు ఉండే అది కాలంలో ఇప్పుడు లేదు కానీ అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనముకు పోటుకు సిద్ధంగా ఉన్నది ఆ ఒకప్పుడు అంటే ఇప్పుడు లేదు కానీ ఇది బయటికి వస్తుంది మళ్ళా ఒకప్పుడు ఇప్పుడు లేదు కానీ అది బయటకు వస్తుంది అంటే అది ఎక్కడెక్కడో కొంతకాలం ఉంది కింద అది కింద నుంచి బైక్ పైకి వస్తుంది అది వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చూడండి భూమి ఉన్నవాళ్ళే ఎట్లా ఆశ్చర్యపోతున్నారు భూనివాసులలో జగత్ మొదలుకొని జీవగ్రంథం ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ మృగం ఇప్పుడు లేదు అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడు అది కాబట్టి అది ఇంతకు ముందు ఇప్పుడు లేదు కానీ ముందుకు రాబోతుంది అది అది వచ్చింది మనకు తెలుసు నేను చూపిస్తా మీకు అది ఆల్రెడీ వచ్చింది దాన్ని చూసి మనుషులందరు ఆశ్చర్యపోతుండ్రంట ఒకప్పుడు ఉండే ఆ ఇప్పుడు లేదు కానీ ముందుకు రాబోతుంది అది రెండు వేల సంవత్సరాలు అయింది ఇప్పుడు మనం మాట్లాడబట్టి విషయాలను చూడబట్టి అయితే ముందుకు రాబోయే ఈ యొక్క మృగము ఏంది అపోలియన్ అబ్దోన్ ఐదవ బూరులో ఆ మిడతల దండుకి రాజు వీడు ఆ మిడతల దండుకి వీడు రాజు కాబట్టి వీని అధికారంలో అవన్నీ వాడి మాట విని గొప్ప జనం మీద పడుతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం దేవుని యొక్క ఉగ్రత వీళ్ళు నెరవేరుస్తున్నారు ఏ రీతిగా ఆ యొక్క అడవిలోని పొదలని అడవిలోని పొదలని కాల్చి ఎందుకు ఈ రీతిగా అవుతుందంటే ఒకటే వాక్యాన్ని నేను చూపించి ఇప్పుడు ఈరోజు ముగించేస్తాను వచ్చే వారము ఆయుధవ బూరకు సంబంధించిన మరికొన్ని చిన్న ఎక్కువ లేవు అవి చూపించేసి ఇంకా ఆరో బురకు వెళ్ళిపోతాం వచ్చే వారం ఆరో వచ్చే వారానికి మనం ఇవన్నీ నేను ముగిస్తాను అనుకుంటా బహుశా తొమ్మిదవ చూడండి మొదటి తెసిన రాసిన పత్రిక సారీ రెండవ తెసిన రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి నశించున్న వారు చూడండి అర్థం చేసుకోండి నశించున్న వారి గురించింది ఇక్కడ ఈ ఈ మూడు గుంపులు మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకానికి పోతే మూడవ గుంపు శ్రమల గుండ పోయి హత సాక్షులే దేవుని సన్నిధికి వస్తారు అదే ఆత్మీయమైన విధానాలు నేర్చుకోవలసింది వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను చూడండి నశించిన వారు నశించున్న వారు తాము రక్షింపబడుటై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి గనుక సత్యాన్ని ప్రేమించాలంట దేవుని వాక్యం లేని సత్యాన్ని ప్రేమించాలంట మేము మనం అదే చేస్తాం మనం దేవుని వాక్యాన్ని ప్రేమిస్తాం మనం ఎంతగానో వెతుకుతా ఉంటాం ప్రయాసపడతా ఉంటాం ఎంత సమస్యలు ఉన్నా ఎంత పని ఉన్నా అనేక పైన పనులలాగా మారతలాగున్నా మర్యేలాగా వచ్చేసిపోతుంటాం దేవుని సన్నిధికి మారతలాగా ఉన్నాం నో డౌట్ అది చెప్తున్నాం కదా మారతలాగున్నాం అనేక పనులతో అలసిపోతున్నాం కానీ వాక్యం అనంగానే మరేలాగా ఆయన కాళ్ళ వచ్చి కూర్చుండిపోతున్నాం ఈ లోకంలో మనకు తప్పవు అవి కొంతకాలం కాబట్టి దేవుని వాక్యంలోని సత్యం అంటే ప్రేమించే వాళ్ళని ఆశ అన్నట్టు ఎప్పుడు చూడని వాక్యాలను నేను చూడాలా ప్రభు ఎప్పుడు విని వాక్యాలను నేను వినాలా ఎప్పుడు చెప్పని విధానంగా నేను వాక్యం చెప్పాలా ప్రభా నేను మహిమపరచాలా ప్రభు అనేకులు మిమ్మల్ని చూడాల ప్రభు ఈ మీరు జీవంగ దేవుడు అని రుజుపరచాల నేను అనేక అవును నా బాధ్యత అది నేను రుజుపరచని అవసరం లేదు మిమ్మల్ని రుజుపరచే అవసరం ఒకరికి లేదు ఏ మనిషికి లేదు కానీ మేము తీర్మానించుకున్నాం బ్రవ్వా ఎట్టి పర్సన మనుషులకు చూపిస్తాం ఈ నశించిపోతున్న ఈ లోకానికి సంపూర్ణమైన జీవాన్ని ఇచ్చేవాళ్ళు మీరే అని నేను రుజుపరచాలా మనుషులకు చూపించాలా చూడండి సత్య విషయమైన ప్రేమ లేదు ఈరోజు ఎవ్వరు వాక్యాలు ధ్యానించారు ఇటువంటి ఏదో ఆదరణకరమైన వాక్యలు ధ్యానం చేయాలిపోతా కానీ ఎవరు కూడా ఏం జరుగుతుంది పర్లోక రాజ్యంలో ఈరోజు నశించుచున్న వారు తాము రక్షింపటికై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయి గనుక వారి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన చూచక్రియలతోనూ మహాత్కార్యములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును చూడండి వాళ్ళ ఏముంటుందంటే సైతాను శక్తి ఉంటదంట అందరు నచించారు ఎందుకు అంటే వాళ్ళు సత్యాన్ని ప్రేమించలేదు బహు ఆశ్చర్యం కాబట్టి ఎందుకు అవధోను అపోలియాను గొప్ప నాశనానికి నడిపిస్తున్నాడు అంటే వాళ్ళు సత్యాన్ని ప్రేమించలేదు కాబట్టి మనం అందుకు వెతుక్కోలా ప్రయాసపడాలా ప్రేమతోని మనుషులకు చూపించాలా ఎందుకంటే ఈ ర్యాప్చర్కల్ టు బోధ నేను ఎప్పుడు స్టార్ట్ చేసినా నాకు అందరు నా సొంత వాళ్ళే వ్యతిరేకం నాకు ఎంత క్లోజ్గా సన్నిహితంగా ఉన్న బ్రదర్సే వ్యతిరేకం అవుతుంటారు అక్కడనే పెద్ద అడ్డంకు అడ్డుబండ పెట్టుకున్నారు వాళ్ళు మెడగ చుట్టుకొని కొంచెం ఉంటే ఇంకా వాళ్ళు నుంచి పడిపోతారు పడిపోయినారంటే ఎవ్వరు లేపలేరు క్లోజ్ వరకు తీసుకెళ్తాం మనం జబర్దస్తి చేసి చూపించాం ఇవన్నీ జలము ఎవరిని కొనిపోయింది అంటే అలాగనే మనుషుగం రాకడ జలము ఎవర్ని కొనిపోయింది పాపులను కొనిపోయిందని మనం వాక్యం చూపిస్తే వాళ్ళు దాన్ని రివర్స్ చేసుకోవాలంటే వాడు రివర్స్ చేసేవాడు దుష్టుడు ఇది నిజమా అని చెప్పేవాడు మీరు చావనే చావరు అని అబద్ధం చెప్పేవాడు జలము పరిశుద్ధులను విడిచిపెట్టింది పాపులను కొనిపోయింది అంటే విడిచిపెట్టవాడు పాపి కొనిపోబడ్డవాడు పా విడిచిపెట్టబడ్డవాడు పాపి కొనిపోయబడ్డవాడు పరిశుద్ధులనేసి ఉల్టా చేసింది అంటే పరిశుద్ధులని అపవిత్రులుగా చేసింది అపవిత్రులని పరిశుద్ధులుగా చేసింది ఈ లోకం మన సత్యాన్ని ప్రేమించేవాడు అట్లా ఉంటాడా ఒక పాస్తరి వాక్యం విని ఓ గాడ్ అయ్యో అట్లయితే ఎట్లా అన్నాడు కానీ అక్కడి నుంచి జారెళ్ళిపోయాడు మెల్లగా మర్చిపోయి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తాడు సర్పంలకి తేళ్ళు ఎప్పుడు కూడా వాటిని స్వీకరించవు ఈ లోకాషాలకి బానిస అయిపోన్నాయి కాబట్టి కానీ గొప్ప ఎవడి మాట వింటుంది నీ మాట వింటుందా తేళ్ల మాట సర్పంల మాట వింటుందా అందుకు నీ సేవ బహు ప్రయాసంత గూడింది కానీ ప్రేమతో క్రీస్తు కళ మనసు ధరించుకొని నువ్వు చెప్తే ఎటువంటి వాడు మార్పు చెందాల్సిందే ఎటువంటి వాడు వారి జీవితం సమర్పించుకోవాల్సిందే ఈరోజు నువ్వు వాప్సం పొందాలంటే వాడు వాప్సం పొందాల్సిందే మనకు తెలిసి ఆ విధానాలు దేవుడు ప్రతి ఆత్మతోనూ మాట్లాడితే అది నీ మాట వింటది కానీ మనం వాళ్ళ మనసులని మ్యానిపులేట్ చేయం మోసగించం మనం వాడికే స్వేచ్ఛనిస్తాం వాడి ఆత్మతో మాట్లాడి బలవంతంగా నడిపించు వాడిని అని పలాని వ్యక్తి ఆత్మ ఏసుకేషన్ నీకు ఆగ్ఞప్పిస్తున్నా ఏం నమ్ముకో నీ పాపలు ఒప్పుకో అని నేను చెప్పచ్చు నేను అట్లా వాడి ఆ మనస్సాక్షికి తెలవాలా వాడు పాపి అని అందుకొరకు ప్రయాసపడతాను వానికి నచ్చ చెప్తాను వానికి విధాలు చూపిస్తాను రకరకాల వాక్యాలు చూపిస్తాను వాటిని అర్థం చేసుకున్న ప్రయత్నాలు చేపిస్తాను అవన్నీ చూపించి వాడి జీవితం మార్చుకొని ప్రభుకు సమర్పించుకోలేక ప్రయాసపడతా ఉంటాను లేకపోతే వాళ్ళు సత్యాన్ని ప్రేమించారు మనం సంపూర్ణంగా సత్యని ప్రేమించిన వాలం కాబట్టి మనకి ఇవన్నీ చూపిస్తున్నాడు మీరొక్కసారి దాని గ్రంథము ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఒకటి మీరు చదివితే వచ్చే వారం నేను దానికి సంబంధించిన విషయాలు చూపించి ఐదవ ముద్రకు సంబంధించిన వాఖ్యలు ముగిస్తా ఐదవ బూరకు సంబంధించిన వ్యాఖ్యలు ముగిస్తాను దాని గ్రంథము ఏడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఇది ఏమి చేస్తుంది కొలింలకెళ్ళి బయటకు వచ్చినాక తేళ్ళు ఏం చేస్తాయి ఇనుప దంతములను ఇత్తడి గోళ్లను గల పంతి పరిశుద్ధులే రాజ్యాధికారం నందుదురు వారు యుగ యుగములు యుగములుగా యుగాంతము వరకును రాజ్యం ఎలుదురు యుగ యుగములు యుగాంతం వరకును రాజ్యం ఎలుదురు మనకి రాజ్యాలు ఉన్నాయి మనం అందరం రాజ్యాలు ఎలా మనం రాజులం అన్న వాక్యం జ్ఞాపకం చేస్తుంది లక్ష నలభై నాలుగు వేల మంది ప్రపంచంలో రాజుల లాగా స్థిరపడతారు చివరికి యుగ యుగములకు మనం రాజులంగా ఉంటాం తర్వాత ఇనుప దంతములను ఇత్తడి గోళ్ళను గల ఆ నాలుగువ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకున్న కోరితి ఆసక్తి ఉంది ఆయన సత్యాన్ని ప్రేమించేవాడు కాబట్టి నువ్వు చూపించిన దర్శనము ఆ మర్మము ఏంది అని అడగడం అడుగుతున్నాడు దూతతోని అక్కడ ఏమన్నాడు ఇనుప దంతములు దాని తర్వాత ఇత్తడి గోర్లను గోర్లు ఇనుప దంతములు ఇనుప దంతం అంటే పండ్లు కదా ఇనుప పండ్లు ఇంగ్లీష్ టీత్ ఆఫ్ టీ త్వర్ ఆఫ్ అయన్ అని హూస్ టీ త్వర ఆఫ్ అయన్ అండ్ హీస్ నెయిల్స్ ఆఫ్ బ్రాస్ అని కాబట్టి ఇనుప దంతములు ఇతడి గోర్లు దానివల్ల ఏం చేస్తుంది చూడండి ఇప్పుడు గల నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకున్న గోరి అది అది ఎన్నటికి భిన్నములను మిగుల భయంకరమునై సమస్త చూడండి సమస్తమును పగలగొట్టుచు మింగుచు మిగిలిన దానిని కాళ్ళ అనగ దొక్క అది గొప్ప జనం అందరు అనగ తొక్కబడతారు మింగుచ్చు అగలగొట్ మొక్కలు చేయచ్చు బ్రేక్ పీసెస్ అనేది ఇంగ్లీష్ లో మింగుచ్చు మిగిలే దానిని మృగము బహు వింతకమైన మృగము బహు క్రూరమైన మృగం దీనికి సంబంధించిన నేను వచ్చే వారం చూపించేస్తే దానికి సంబంధించిన వ్యాఖ్యలు పోతాయి కాబట్టి ఈ భయంకరమైన మృగము ఏంది అంటే జైమ్స్ నంబర్స్ లో డ్రెడ్ ఫుల్ వన్ సెవెన్ టు ఫియర్ టు మేక్ అఫ్రెడ్ డ్రెడ్ ఫుల్ ఫియర్ టెరిబుల్ ఈ లోకం అంతా భయపడుతుంది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు దాని తర్వాత ఈ డ్రెడ్ అంటే టూ లో ప్రిమిటివ్ రూ టు క్రాల్ అని క్రాల్ అంటే ప్రాకేడ్ అని చాలా క్లియర్ గా డ్రెడ్ ఫుల్ అంటే ప్రాకేట్ది ఈ మృగము సైతానికి సంబంధించింది సర్పానికి సంబంధించింది అని కూడా చెప్తుంది టు క్రాల్ అని క్రాల్ అంటే ప్రాకుడు బై ఇంప్లికేషన్ టు ఫియర్ బి అఫైడ్ సర్పెంట్ అని ఉంది కాబట్టి ఈ మృగము సర్పానికి సాదృశ్యము అన్న విషయాన్ని జ్ఞాపకం దాని కాళ్ళ క్రింద వీళ్ళందరూ త్రొక్క పడుతున్నారు అన్న విషయాన్ని జ్ఞాకం అది మనం చూసినాం కూడా హెచ్ఎల్ గ్రంథంలో చాలాసార్లు వచ్చేవారం మరి నేను మీకు చూపించేస్తే ఆ తేళ్లకు సంబంధించిన బోధ ముగించినట్లే దాని తర్వాత డైరెక్ట్ సర్పంపులకు సంబంధించిన బోధ దాంతో వాక్యం ముగిస్తుంది తొమ్మిదవ అధ్యాయం పదవ అధ్యాయానికి వెళ్ళిపోతాం మనం తొమ్మిదో ముగించుకొని పదో అధ్యాయానికి వెళ్ళిపోతాం అటువంటి కృపాని ప్రభువు మనకు అనుగ్రించడానికి ప్రార్థిస్తాం కళ్ళు మూసుకొని పరిశుద్ధ వరకు తండ్రి వదనాలైనా ప్రభా బహు భయంకరమైన దినంలలో మేము ఉంటున్నాం ప్రశ్నత్వం సంభవించింది ప్రభా ప్రపంచమంతటా ఎక్కడ ధర్మ విరోధమేనైనా కాబట్టి నాశనం పాప పురుషుడు ప్రపంచాత్మకంగా ఉన్నాడు ప్రభా అది ఒక మనిషి కాదు అది ఒక వ్యవస్థని మీరు ఎన్నిసార్లు మాకు హెచ్చరించినారు ప్రభా అనేక మంది అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు బయలుదేరి మీ మధ్యలో నుండి అన్నారు ప్రభా అనేక మంది అంత్యక్రీస్తులు మీ మధ్యలో నుంచి బయలుదేరినారు ప్రభా ఒక్కడు కాదు అనేక మంది అన్న విషయాన్ని మాట్లాడనారు నేను ఈ లోకం అంతా ఆ రీతిగా ఉంది ప్రభా వాడు మటుకు తండ్రి మీ బిడ్డలని అందరినీ వాడు వాడి కాళ్ళు కింద తొక్కుతుండే రోజు ప్రభా వాళ్ళు నేరుగా గుంజుకొని రావాలి మన ప్రభుత్వ కృప సమాధానం నడిపి మనందరికి సదాకాలం తొడైన అందరికి ప్రేసరాడు సరేరాడు గుడ్ నైట్ గుడ్ నైట్ అందరికి